నువ్వు మందు కూడా పుచ్చుకోవాలని చెప్తారు బాగుంది పురోహితుడు చెప్పిన వాక్యం ప్రకారం ఆ రాజు చేస్తాం అంటాడు ఓ రోజు ఆ గురువార యాజ్ఞవల్క్య మహర్షి యాజ్ఞవల్క్యుడు శిష్యుడైంది యాజ్ఞవల్క్యుడు మొత్తం యజుర్వేదాన్నంతనే అధ్యయనం చేసేసాడు యాజ్ఞవల్క్యుడిని పిలిచి యజ్ఞవల్కస్యాపత్యం యజ్ఞవల్కుని యొక్క కుమారుడు ఆయన సో ఈ కథ రాదు సో ఈ శుక్రయజుర్వేదంలో ఉండుండొచ్చు ఈ కథ ఎనీవే మా గురువుగారు చెప్పారు నాకు ఇది ఈ యాజ్ఞవల్చ్యుడిని పిలుస్తాడు పిలిచి రే బాబు నేను ఇవాళ సూర్యోపాసన చేశాను ఆ తీర్థం ఉంది అది రోజు రాజుగారికి ఇచ్చి రావడం మనకి పరిపాటి కదా ఇవాళ ఆ విద్యార్థి లేడు నువ్వు తీసుకెళ్ళి ఇచ్చిరా అంటాడు యాజ్ఞవల్చ్య మహర్షి ఆ తీర్థం తీసుకుని రాజుగారి దగ్గరికి వస్తాడు రాజుగారి దగ్గరికి వచ్చి ఆ తీర్థం ఇవ్వబోతారు ఇవ్వబోతే రాజండ్రాడు రోజు వచ్చి వాడివి రాలేదు నువ్వేవాడుగు రాని అడుగుతాడు అడిగితే నేను ఫలానా గురువుగారి శిష్యున్ని తీర్థం తీసుకువచ్చాను ఇదిగో తీసుకోండి ఏమిటి ప్రశ్న అడిగితే అంత పౌర్మూతగా సమాధానం చెప్పిన ఏమిటని ఉంటారు దీంట్లో పౌరమూర్తం ఏళ్ళది రాజుది వాళ్ళు ఆయనది కాదు యాజది ఏం కాదుగా అంటే నా పౌరమూర్తంతో మీకు పనే ఉందండి మీకు ప్రసాదం గురువుగారు ఇమ్మన్నారు కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో తీసుకోండి అంటే గురువుగారు ఇమ్మనకపోతే రావా ఏమీ లేకపోతే మీతో పని నేను రాజుని కదా మీ రాజరికంతో నాకు సంబంధం లేదు నేను మిమ్మల్నించి ఏదైనా కదా గురువుగారు ఇమ్మన్నారు తీసుకోండి అంటే ఆయన గురువుగారు నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో ప్రసాదం నేను మళ్ళీ తెప్పిస్తాను గురువుగారితోటి ఓ ఫోన్ కాల్ చేసి ఓ మా మనిషి కబురు పెడితే ఆయనే పంపిస్తారు ఏడు నువ్వు తీసుకొచ్చిందే అంత పెద్ద విలువైందంటావా అని అంటాడు రాజు అంటే యాజ్ఞవంకి మహర్షి చూడు ఇది గురువుగారు నా చేతి ద్వారా మీకు ఇప్పించారు అంటే అర్థం ఇంకా మీకు దీంతో ఆ రోగం పోతుందనమాట అలాగంటే విలువైంది అని చేతనే గురువుగారు నన్ను కాబట్టి మీరు తీసుకుంటున్నారా అని అడిగారు తీసుకోకపోతే ఏం చేస్తావు అక్కడ ఒక పోస్ట్ ఒకటి ఉంటుంది రాట అంటారు అంటే ఒక చెట్టు కొమ్మను నరికి అక్కడ పాతినటువంటిది ఎండు ఎండు కొమ్మ అక్కడ పాతి ఉంటుంది దీని మొదట్లో పోసే స్థానం అంటాడు అయితే పోసేయమంటాడు రాజు అక్కడ దాని దాని మొదట్లో పోసేసి వెళ్ళిపోతాడు ఆ రాజు ఓ పావుగంట తర్వాత చూస్తే ఆ రాట చిగిర్చి పుష్పాలని వాటిని అది బతికేస్తుంది అమ్మమ్మ ఆ తీర్థం వాడు రాట మీద పోస్తే రాట బతికేసింది నాకు ఇచ్చున్నట్లయితే నేను నా రోగం పోయిది అయ్యేయో మనం పొరపాటు చేసేవే అని గమ్ముని మీ గురువు గారికి కబురు పెడతాడు ఎలా మీ వాడి పంపించిన ప్రసాదం నేను తీసుకోలేదు మళ్ళీ పంపించండి వాడి చేతనే పంపించండి గురువుగారి యాజ్ఞవల్కృని పిలిచి ఏమైందిరా అని అడుగుతాడు ఇలా అయింది మహాత్మా సరే మళ్ళీ నేను తీర్థం ఇస్తాను అంటే యాజ్ఞవల్క్యుడు నేను ఇవ్వనంట అహంకారి వాడికి నేను ఇవ్వనంట గురువుగారు అంటారు వాడు అహంకారా నువ్వు అహంకారివా నువ్వు కూడా అహంకారలాగే కనపడుతున్నావు నాకు తప్పది నేను మళ్ళీ తీర్థమిస్తాను ఇచ్చిరా నీలో అటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తి ఎదరోలకు ఉపయోగపడాలి కానీ అంటే యాజ్ఞులకి ఉంటాడు వాడు అహంకాది నేను వాడికి ఇవ్వను నా ప్రతా నా తపశ్శక్తి వాడికి పనికి రావడానికి అని ఈయనంటాడు చూడండి అప్పుడే పొరపడుతున్నాడు అప్పుడే ఆయన అంటే గురువు తప్ప అలా చేయకూడదు ఇచ్చిరా అంటే నేను ఇవ్వనంటాడు నేను గురువు చెప్పిన మాట వినవా అంటే నేను అయితే నా విద్యంతా నాకు వాపస్ ఇచ్చేయమంటాడు అంటే విద్యను వాపసేలా ఇస్తాడండి సో అప్పుడు యాజ్ఞవల్కి ఏం చేస్తాడంటే ఇలాగ తల తిప్పి వామిట్ చేసేస్తాడు వామిట్ చేసి ఇదిగో నేను విద్యనే వామిట్ చేసేసాను నా నీ చెప్పిన యజుర్వేదంతో నాకేం సంబంధం లేదని వెళ్ళిపోతాడు ఆయన వామిట్ చేసిన విద్యని తిత్తిరి పక్షి భక్షిస్తుంది అక్కడే ఉంటుంది అది అది భక్షిస్తుంది భక్షించి అది పెద్ద యజుర్వేద వేత్త ఆ పక్షి ఆ పక్షి మహర్షి అయిపోతుంది అప్పుడు ఆ పక్షి ద్వారా మనకి లభించినటువంటి యజుర్వేదం కనుక దీనికి తైత్తిరీయము అని అంచేతనే ఈ వేదంలో అంతా పక్షి దృష్టాంతాలే ఉంటాయి ఇక్కడ ఇక్కడ పక్షే కదా ఇక్కడ ఈ కుడిరెక్క ఎడమరెక్క తోక తల అంటే పక్షే కదండి పక్షికి నాలుగు అంశాలు ఉంటాయి ఆ నాలుగు ట్రంక్ మధ్యభాగం ఐదు సో ఈ పక్షి దృష్టాంతం రావడానికి కథ ఇది ఎందుకంటే ఈ వేదమంతా కూడా ఆ పక్షి సంబంధం కలిగిన ఋషి ఎలా అయితే మండూక సంబంధం కలిగిన ఋషి మండూక్యోపనిషత్తు చెప్తే ఆ ఉపనిషత్ బోధ మండూక ప్లుతికి అనురూపంగా ఉంటుందో ఈ ఋషి చెప్పినటువంటి ఈ బోధ ఆ పక్షి స్వరూపానికి అనురూపంగా ఉంటుంది ఇక్కడ ఒక్కచోటే కాదు దీనికి ముందు తైత్రీయ ఆరణ్యకల్లో త్రిశుపర్ణ సూక్తములు అని ఒక సూక్తము సూక్తమే లు ఏం కాదు త్రిసుపర్ణ సూక్తము అంటే మూడు అనువాకాలు ఉంటాయి మూడింటికి కలిపి ఆ త్రిసుపర్ణ సూక్తము అనిపేరు ఏ బ్రాహ్మణ త్రిసుపర్ణం పఠంతి తే పంక్తి ప్రాప్నువంతి విన్నారా ఇది బ్రహ్మ మేధవా మధుమేధవా అని ప్రారంభమవుతుంది సో దానికి ఫల దానికి ఫలశ్రుతి కూడా ఏమిటంటే ఫలశ్రుతి ఏ వేద విద్వాంసులైతే ఈ త్రిసుపర్ణ సూక్తాన్ని పఠిస్తారో పంక్తి ప్రాప్వంతి వారిని పంక్తిలో కూర్చోబెట్టి వారికి భోజనం పెట్టినట్లయితే వాళ్ళు మహాపుణ్యాత్ములవుతారని ఈ విధంగా దానికి అక్కడ ఫలాన్ని అనేది కాబట్టి అక్కడ కూడా ఆ మంత్రాలకి త్రీ త్రీ మంత్రాలవి మూడు మంత్రాలు ఎటువంటి మంత్రాలు సుపర్ణ మంత్రాలు సుపర్ణ అంటే పక్షి అది గ్రద్ద ఆ ఈగిల్కి సుపర్ణ అని పేరు సో ఈ విధంగా పక్షి సంబంధము ఈ ఉపనిషత్తుకి పూర్ణంగా ఉండడం చేత ఇక్కడ అన్నమయ ఆత్మనించి మొదలుపెట్టి ఆనందమయ ఆత్మ వరకు పక్షి రూపంగా చిత్రిస్తారు ఆ తర్వాత ఆనందమయ ఆత్మని కూడా అధిగమించి మీరు పరబ్రహ్మని చేరతారే ఆ పరబ్రహ్మని కూడా పక్షి పక్షిగానే చెప్తారు బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట ఈ పుచ్చవా ఈ పుచ్చము ఈ పక్షి లక్షణము బ్రహ్మ దాకా పట్టుకెళ్తారు పరబ్రహ్మ వరకు ఈ పక్షి ఉంటుంది అలాగే త్రిసుపర్ణ మంత్రాల్లో కూడా అక్కడ సుపర్ణ శబ్దం చేత నిర్దేశింపబడేది బ్రహ్మే బ్రహ్మ మేధవా అని ఓసారి బ్రహ్మ మేధయా ఆ అని ఇంకోసారి అక్కడ అంతా బ్రహ్మది బ్రహ్మని గురించి చెప్తూ సుపర్ణ అని ఎందుకు చెప్పారు అంటే ఆ బ్రహ్మని పక్షిరూపంగా ప్రతిపాదిస్తుంది శృతి అది యజుర్వేద తైత్రీయ యజుర్వేదం యొక్క లక్షణం అది సో దిస్ ఈజ్ ది అసోసియేషన్ ఆఫ్ దిస్ మెటఫర్ మెటఫర్ వెనక్కాల కొంత రహస్యం ఉంటుంది చూడండి అది ఈ రహస్యం ఇంకో ఋషి ఉన్నాడు ఆయన పేరు శ్వేతాశ్వతర అంటే తెల్లని కంచరిగాడిద అశ్వతరము అంటే మ్యూల్ మ్యూల్ అంటే కంచరిగాడిదేనా యా సో ఇట్ ఈజ్ ఎ హైబ్రిడ్ బిట్వీన్ హార్స్ అండ్ డంకీ అండ్ దట్ ఈజ్ వైట్ ఇట్ నీడ్ నాట్ బి వైట్ బట్ ఇట్ ఈజ్ వైట్ ఆల్సో సో శ్వేత అశ్వతర అశ్వతరి అయితే ఫిమేలు అశ్వతర అయితే మేలు ఈయన మేల్లు సో శ్వేత అశ్వథ ఏమిటి అశ్వథరా అదేమిటో నాకు వివరం నాకు తెలీదు అది చూడాలి కొంచెం శ్వేతాశ్వతర అది కూడా యజుర్వేగంలో భాగమే అనదర్ శాఖ సో అధో ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు వెరీ ఇంట్రెస్టింగ్ అది సో దిస్ ఈజ్ ది జనరల్ స్టోరీ అబౌట్ ఇట్ ఇప్పుడు మీకు పక్షి అంటే ఏమిటో తెలిసిపోయింది కదా ఇప్పుడు నావు అంటే ఏమిటనమాట ఎలా అయితే పక్షి అధో అధ విడిచిపెట్టి ఉన్నత స్థానానికి వెళ్ళిపోతుందో అలాగే వీడు కూడా అధస్థానమైనటువంటి దేహాత్మ భావం నుంచి అలా పైకి ఎగిరి ఎగిరి ఎగిరి అక్కడికి బ్రహ్మలో విలీనమైపోతుంది సో మీరు విన్నారో లేదో ఇది నాకు తెలియదు లివింగ్ స్టన్ అని ఉన్నాడు పెద్ద ఆధారం డేవిడ్ లివింగ్ అని అతను సీగల్ అని పుస్తకం ఒకటి రాశాడు మీరు పేరు సీగల్ నేను చదివాను కూడా దాని మీద ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది ఆ సీగల్ మీద ఆ సీగల్ అనే పుస్తకాన్ని ఆయన తైత్రీయోపనిషత్తు ఆధారంగా రాశారు తర్వాత అక్కడ ఆ సీగల్ అంటే అదొక పక్షి ఆ సముద్ర తీరాన్ని ఉండే పక్షి ఆ పక్షి మిగతా పక్షులతో కలిసి ఆడుతూ ఉంటుంది హఠాత్తుగా ఓసారి ఆ పక్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది ఏదో మరో దివ్యలోకాలకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ దివ్యలోకాల్లో దానికి తన స్వరూపం గురించి ఒక జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ తన సాటి పక్షులకు సోదర పక్షులకు ఇవ్వడం కోసం వాపసు వస్తుంది ఇది కథ దాంట్లో ఆ సీగల్ సో డేవిడ్ లివింగ్స్టన్ అతను అనే అతను రాశాడు అతను వేదాంతి సో సో దిస్ ఈజ్ దిస్ స్టోరీ ఆ పక్షి రూపంగా మనల్ని మనం పక్షి రూపంగా భావన చేసుకుంటాం దీంట్లో ఎందుకంటే నేను ప్రాణమయస్వరూపుడను అని కదా మీరు భావన చేస్తారు ఆ ప్రాణమయము పక్షి కదా అది దానికి ఐదు అంగాలు ఉన్నాయి కదా ఆ తర్వాత మనోమయ దానికి కూడా ఐదంగాలు వస్తున్నాయి ఏమిటా ఐదంగాలు తస్యురేవ శిర సో ఈ మనోమయ పక్షికి తలకాయి క్షిరస్ ఏమిటో తెలుసునా యజు యజు అంటే యజురు వేదం ఉండేది అదేమిటో చెప్తున్నారా యజురితి అనియతాక్షర పాదావసాన మంత్రవిశేష ఇక్కడ శంకరులు ఒక చక్కటి చర్చ కూడా ఒకటి చేస్తారు వేదముల యొక్క అపోరుషయత్వము ఇవన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ వస్తున్నాయి ఇక్కడ ప్రసంగం ఎని వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ భాష అస్ సో యజుహు అంటే మంత్ర విశేష ఒకనొక ఒక రకం మంత్రానికి యజుహు అని పేరు ఇది ప్రోజ్ ప్రోజ్లో మీరు సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారనుకోండి ఇదిగో ఇన్ని పదాలు ఇన్ని అక్షరాలు అయ్యేప్పటి కాదు ఆ సెంటెన్స్ పూర్తయిపోతుంది అనే వ్యవస్థ అనే ఉంటుందో ఆ ప్రోజులో ఉండదు ఓ సెంటెన్స్ ఎంత పొడుగుండొచ్చు ఓ సెంటెన్స్ ఇంతే పొడుగుండొచ్చు అలా ఉండొచ్చు సో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి చూడండి సో రసో రసో వైస మూడే పదాలు రసగహహ్యే వాయం లబ్ధ్వానందీ భవతి ఎంత పొడుగుందో చూడండి కోహ్యేవాణ్యా ఆత్క ప్రాణ్యాత్ ఎదేష ఆకాశ ఆనందో నశ్యాత్ ఏషహ్యేవానందజాతి చిన్న చిన్నవి ఏషహ్యేవానందజాతి య్యే వైష ఏ తస్మిన్న దృశ్యే నాత్మ్యే నిలయనే నిరుక్తే భయం ప్రతిష్టాం విందతే ఎంత పొడుగుంది సో ఈ విధంగా అది ఎంత ఒకప్పుడు పొడుగుంటున్నా ఒకప్పుడు పొట్టు ఉంటుంది ఈ పాదము అంతగా ఈ సెంటెన్స్ ఇక్కడికి అవసానాన్ని పూర్తవుతుంది వ్యవస్థే ఉండదు అనియత అక్షర పాద అవసాన సో మంత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి అనే వ్యవస్థేం లేదు ఒకప్పుడు రెండు ఉండొచ్చు ఒకప్పుడు మూడు ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఈ పాదంలో అనగా ఆ సెంటెన్స్లో ఫుల్ స్టాప్ వచ్చే లోపల ఇన్ని అక్షరాలు ఉంటాయి ఎనిమిది ఉంటాయి పదహారు ఉంటాయి అదేం లేదు ఎలా అయినా ఉండవచ్చు అటువంటి మంత్రాలు అనేకం ఉన్నాయి ఆ మంత్రాలకి యజుహు అని పేరు సో ఈ మనోమయ పక్షికి ఇటువంటి యజుర్వేద మంత్రముల సముదాయము అంటే యజుర్వేదం అనుకోండి అది దాని యొక్క శిరస్సు అది ఆ శిరస్సు దగ్గరికి వచ్చే ముందు ఇంకా వర్ణిస్తున్నారు తజ్జాతీయ వచన యజబ్ద యజుహు అంటే ఒక యజు ఒక మంత్రం అనుకున్నారు యజుహు అంటే ఒక మంత్రం కాదు అది జాతవు ఏకవచనం జాతిని చెప్పే ఏకవచనం ఇప్పుడు కవ్ అంటే అర్థం ఏంటి మా ఇంట్లో ఉన్న కవ్వనా కవ్ అంటే మా ఇంట్లో ఉన్న కవ్వని కాదు కవ్ అంటే ఇట్ రిఫర్స్ టు ఎనీ కౌ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ దట్ మీన్స్ వాట్ ఇట్ డజంట్ రిఫర్ టు ఏ సింగిల్ సింగిల్ ఇండివిజువల్ ఇట్ రిఫర్స్ టు ది ఎంటైర్ స్పీషీస్ దాన్ని జాతి వాచకము అంటారు జాతి అన్నప్పుడు ఏకవచన ప్రయోగం చేస్తారు జాతో ఏకవచనం అదే ఆయన అంటున్నారు తద్జాతీయ వచన యజుశబ్ద అంటే ఆ రకమైనటువంటి మంత్రములు ఆ జాతికి చెందిన యజుహో అనే జాతికి చెందిన మంత్రములను యజుహో అనే శబ్దం చేతను వ్యవహరిస్తున్నారు అంటే మొత్తం యజుర్వేదం అంతా కూడా యజుహు అనే పదం చేత వచ్చేస్తుంది అలా ఏకవచనాన్ని వర్ణించారు లేకపోతే ఎందుచేతంటే కొన్ని చోట్ల యజూంషి అని బహువచనం ఉంటుంది అక్కడ సమస్య లేదు ఏకవచనం అంటే ఏదో ఒక మంత్రం పట్టుకుని మీరేమో ఇది యజుస్ అనకూడదు మొత్తం యజుర్వేదము తస్య శిరస్వం ప్రాధాన్యా సో యజుస్సే అలా భావన చేయటమే అది తలకాయి అవుతుందనేమి నిజమైన తలకాయ కాదు అది తలకాయి వంటి తలకాయ శిరస్ శిరహా ఇవ శిరహా ఇదే కదా కాబట్టి ఈ యజుర్వేదము శిరస్సు శిరస్సని మీరు ఉనికి ఏదో బండపడిగా చెప్పడమేనా అంటే ఎవచనాత్ ఆ మాట ఇంతకుముందే చెప్పారు వచనం ఎలా చెప్తే అలా స్వీకరిస్తాం దేర్ మే బీ సమ్ లాజిక్ ఆల్సో ఇన్ ఇట్ లాజిక్ ఉంటే చూపించడానికి ఏం లేదు ఉంది లాజిక్ ఏమిటి లాజిక్ అంటే ప్రాధాన్యాత్ యజరు యజుహు సామాక్ అథర్వా నాలుగు వేదాలు ఉంటే నాలుగింట్లో యజుర్వేదం చాలా ప్రధానమైన వేదము మనం చాలా గర్వించదగ్గ విషయమే ఏదో ప్రాధాన్యం ఉంది అంటున్నారు నిజంగా ప్రాధాన్యం ఉంది యజుర్వేదానికి అంచేతనే ఈనాడు కూడా భారతదేశంలో యజుర్వేద పండితుల సంఖ్య ఎక్కువ మిగతా పండితులకంటే యజుర్వేద పండితుల యొక్క నిష్ట కూడా ఎక్కువ మిగతా వాళ్ళు కొంచెం కల్తీ ఉంటుంది ఓ మంత్రం సరిగ్గా చెప్పి చెప్పగా యజుర్వేదంలో ఇంకా మళ్ళీ అలా ఉన్నాయి అంటే నేననేది ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ వాళ్ళ అని కాదు మహావిద్వాంసులు ఉన్నారు యజుర్వేదంలో ఎనివే దానికి ఆ ప్రాధాన్యం ఉన్నది ఏమిటండి ఆ ప్రాధాన్యం ఇంకా వివరిస్తారాయన ప్రాధాన్యం యాగాదవు సన్నిపత్యోపకారకత్వాత్ ఇక్కడ సన్నిపత్యోపకారకము అని ఒక టెక్నికల్ వర్డ్ ఒకటి వాడేస్తున్నారు శంకరులు రెండున్నాయి ఉపకారకములు రెండున్నాయి ఒకటి ఆరాధ ఉపకారకము రెండు సన్నిపత్యోపకారకము అని రెండు ఉన్నాయి అంటే ఒక అంగి ఉంటుంది అంటే ఒక మెయిన్ కర్మ ఉంటుంది ఆ మెయిన్ కర్మకి చాలా దగ్గరగా ఉండి ఆ కర్మలో అంతర్భాగంగా ఉంటూ ఆ కర్మని సిద్ధింపజేసేటువంటి అంగమునకు సన్నిపత్యోపకారకము అని పేరు ఆ కర్మకి దూరంగా ఉండి బాహ్యమునందు ఉండి ఆ కర్మ సిద్ధించటంలో సహకరించి దానికి ఆరాదుపకారకము పేరు ఇది వ్యవస్థ ఏదైనా ఒక దృష్టాంతం చెప్తా చూడండి ఈ దృష్టాంతం ఏంటంటే ఇప్పుడు పెళ్ళి ఉందనుకోండి పెళ్ళికి మంగళసూత్రధారణము సన్నిపత్యోపకారకము ఏమండే కార్డులు ప్రింటించటం ప్రింట్ చేయించటం ఆరాధ ఉపకారకము అలా మంగళసూత్రధారణ లేదే పెళ్లి లేదు కార్డు ప్రింట్ చేయకపోయినా నడిచిపోతుంది కానీ ప్రింట్ చేస్తే మంచిది సో దూరంగా ఉండి బాహ్యమునందు ఉండి బహిరంగంగా ఉండి సహకరించి దాని పేరు ఆరా అంటే దూరం ఆరాత ఉపకారకం దూరంగా ఉండి ఉపకరించేది సన్నిపత్య బాగా దగ్గరగా ఉండి ఉపకరించేది అదేమో సన్నిపత్య ఉపకారకము దీంట్లో సన్నిపత్య ఉపకారకము ప్రధానంగా ఉంటుంది దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది యజుర్వేదము అట్టిది ముఖ్యంగా యాగం చేసేప్పుడు మూడు వేదాలు ఉంటాయి యాగంలో రుగ్యజు సామభిర్యజంతి యాగం అంటూ మీరు చేస్తే మూడు ఉంటాయి వేదాలు నాలుగు ఉండవు మూడే ఉంటాయి అంచేతనే వేదములకు త్రయ్యి అని పేరు సో ఋగ్వేద మంత్రాన్ని పఠించి దేవతని ఆహ్వానిస్తారు సామవేద మంత్రాన్ని పఠించి ఆ దేవతని స్ఫుతిస్తారు యజుర్వేద మంత్రంతో ఆ దేవతకి హవిస్సుని సమర్పిస్తారు ఇప్పుడు ఏది సన్నిపత్యోపకారకం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికైనా భిక్షకు వెళ్ళామనుకోండి ఆ భిక్షకి ఇంటి యజమాని అయ్యా దయచేయండి అని చెప్పేసి గుమ్మం ముందు నిలబడే ఈ లోపలికి ఆహ్వానిస్తాడు ఆ యజమాను అన్నం అది వండి ఒడ్డిస్తుంది దీంట్లో సన్నిపత్యోపకారకం ఏది చెప్పండి లైక్ దాట్ సో యజమాన పత్ని సన్నిపత్యోపకారకము యజమానుడు ఆరాధోపకారక అంతేతనే సో యూ హ్యావ్ టు షో యువర్ గుడ్ విల్ ఆల్సో ఆల్ దట్ బేసిస్ ఎనీవే సో యజుర్వేదము అది సన్నిపత్యోపకారకం సాక్షాత్గా దేవతను నోటిలో హవిస్సు పడిపోవడం వరకు ఉంటుంది యజుర్వేద మంత్రం ఈ సామవేదము ఋగ్వేదము దూరంగా ఉండి సహకరించి పక్కకి తప్పుకుంటాయి కాబట్టి యజుర్వేదం ప్రధానము అదే ఆయన అంటున్నారు యజుషాహి హవిర్దీయతే స్వాహాకారాదిన అది మీరు హవిస్సిచ్చే ముందు స్వాహా అని చెప్పి హవిస్సిస్తారు ఆ స్వాహాకి ముందున్నటువంటి వాక్యము యజుర్వేద మంత్రమే ఉంటుంది మీరు అగ్నికి హవిస్ ఇవ్వాలనుకోండి అగ్నే నయసుపథారాయే అస్మాను విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహు రాణమేనో భూయిష్టాంతే నమ ఉ స్వాహ అనిస్త విధేమ అంతవరకు యజు స్వాహ ఈజ్ ఆ రియల్ ఆఫరింగ్ సో యజు ఆఫరింగ్ దాకా ఉండి హెల్ప్ చేస్తుంది అది సన్నిపత్యోపకారకం ఉంటుంది సామాను ఋగ్వేదం ఎక్కడో దూరంగా మిగిలిపోతాయి సో దట్స్వై యజుర్వేద ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ స్వాహాకార ఆదిన అంటున్నారు ఆది శబ్దం చేత ఒకప్పుడు వషట్ అనిస్తారు ఇంకోప్పుడు వౌషట్ అని ఇస్తారు ఇంకోప్పుడు పితృదేవతలైతే స్వధా అనిస్తారు పితృభ్య స్వధా దేవేభ్య స్వాహా పితృభ్యస్వధా స్వధా మనుష్యేభ్యోహంత మనుష్యులకి ఆహారాన్ని ఇచ్చేప్పుడు హంత అని ప్రయోగిస్తారు హంత అంటే అయ్యా అని అర్థం సో సంస్కృతంలో తెలుగులో కాదు ఇది సో ఈ విధంగా కాబట్టి స్వాహాకార ఆది ఆది శబ్దం చేతనం స్వధ వషట్ ఇలాంటి పదాలు ఉంటాయి కాబట్టి మంత్రం అలాగే ఉంటుంది మంత్రంలో మార్పే ఉండదు ఆ మంత్రం అంతా చెప్పి దాని పక్కన స్వాహానో వషట్నో జాయించేసి హోమం చేసేస్తారు కాబట్టి యజుర్వేదము సన్నిపత్యోపకారకం కనుక ప్రధానము కనుకనే దానికి శిరహ అని వర్ణించారు తర్వాత వాచనికీ వా శిర ఆది కల్పన సర్వత్ర అవున ఏదైనా విశేషం ఉంటే చెప్తాను లేకపోతే లేదు ఇంకా మీకు ప్రతి చోట అలా చెప్పమని పట్టుపట్టకూడదు వీలున్న చోట చెప్తాను లేనప్పుడు లేదు మిగతా చోట్లంతటా వాచినికీవా సర్వత్ర కల్పన వచనమే అంతే ఆ మంత్రం అలా చెప్పింది అలా స్వీకరించడమే అది ఏది శిరస్సు అంటే అదే శిరస్సు ఏది కాళ్ళు అంటే అదే కాళ్ళు ఏది తోకంటే అదే తోక సందర్భం ఉన్న చోట వివరాన్ని ఇవ్వగలుగుతాం భాష్యకారో చాలా నిరంకుశంగా ఉంటారు ఆయన వచనకి శిర ఆది కల్పన సర్వత్రా నీకు ఈ ప్రాధాన్యము అప్రాధాన్యం అంతా అక్కర్లేదు ఉడికే వచనతో సర్వత్రా వ్యవస్థ వచన ఉంది కాబట్టి అదే వ్యవస్థ కూడా నువ్వు చేసుకోవచ్చు తర్వాత మన యత్ననాదస్వరవర్ణపదవాక్య విషయా తత్సల్పనామి తద్వితృత్తి శ్రోత్రకరణయజుసంకేత విశిష్ట యజురిుచ్య ఇక్కడ ఒక ప్రసంగం ఒకటి చేస్తున్నారు ఇది చాలా గంభీరమైన ప్రసంగం తర్వాత దీని ఇంప్లికేషన్స్ చాలా స్ట్రాంగ్ ఫార్ ఫెచింగ్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి అంటే మనం సమాజంలో చూసే కొన్ని భావ జాలం ఏదైతే ఉన్నదో అది షేక్ అవుతుంది మరి దానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది వేదాంతం అంటే అలాగే ఉంటుంది సో ఎనీవే ఇప్పుడు యజుహు దేని శిరస్సు మనోమయము యొక్క శిరస్సు మనోమయం యొక్క శిరస్సు కదండీ మనోమయము యొక్క శిరస్సు అయితే మనోమయంలో అంతర్భాగం అయితే మనోమయం యొక్క శిరస్సు అవుతుంది కానీ ఎక్కడో మనోమయం లోపలానో అది బయట ఉంటే ఇది దానికి శిరస్సు ఎలా అవుతుంది ఈ దేహమునొక శిరస్సు ఉన్నది ఆ శిరస్సు ఆ పక్కకు ఇంట్లో ఉందనుకోండి అది అది దీనికి శిరస్సు ఎలా అవుతుంది ఈ దేహంలో అంతర్భాగం ఉండాలి యజుహు అంటే లోకంలో దృష్టి ఏమిటో పుస్తకంలో ప్రింట్ అయి ఉంటుంది చూడండి అది యజుహు యజుర్వేదము అంటే పుస్తకంలో ఉన్నది యజుర్వేదం అబ్బాయి మేమంత అమాయకులమేం కదలండి వేదం అంటే అది వాగ్ రూపంగా ఉంటుందని మాకు తెలుసు ఆహా ఓకే అయితే యజుర్వేదం అంటే నీ అభిప్రాయం అంటే ఏమిటంటావు యజుహు అంటే ఇదే మంత్రం చెప్తున్నాం కదా మేము నోటుతో ఉచ్చరిస్తాం మీరు వింటారా అది యజుహు హ అది యజుహు అయితే అది మనోమయ కోశం యొక్క శిరస్సు ఎలా అవుతుంది అది ఎక్కడుంది వాక్ మాన్నమయంలో ఉంది అన్నమయంలో కూడా కాదు అన్నమయంలోంచి పుట్టిందే కానీ బాహ్యము నుండి ఉంది వాక్కు బయట ఉంది కదండి మీ కర్ణభైరు మీద పడింది వచ్చి మీ కర్ణభైరు మీద పడిందంటే పడ్డానికి ముందు ఎక్కడుంది బాహ్యంలో ఉంది సో దేవతా విగ్రహం ఎక్కడుంది బాహ్యంలో ఉంది యజుర్వేదం ఎక్కడుంది బాహ్యంలో ఉంది ఇది లోక దృష్టి అలాగే మీరు అర్థం చేసుకుంటే బాగానే ఉంది అంత అలాగే చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనోమయ కోశానికి శిరస్త్వం సిద్ధించదు అది మనస్సులో అంతర్భాగం అవ్వాలి అప్పుడు మనోమయ కోశానికి శిరస్వం అవుతుంది అది మీరు యు మే ఓవర్ బట్ నాట్ శంకరా శంకరా హీ రేజెస్సే పాయింట్ ఎందుకంటే వైదిక లోకంలో ఈ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయం ఉంది ఏమనంటే వేద ముఖ్యంగా మీమాంసకులు అలా మాట్లాడారు కూడా పైగా పైగా మీమాంసకులు ఉన్నారే పూర్వమీమాంసకులు కర్మశాస్త్రవాదులు వాళ్ళు ఏమంటారంటే మంత్రము అన్నది వాగ్రూపంగా ఉంటుంది అంట మంత్రం వాగ్ రూపంగా ఉన్నట్లయితే వేదము మంత్రాన్ని మనోమయ యొక్క శిరస్సుగా కల్పించడంలో దోషం వస్తుంది అందుకోసం ఆయన ఏమంటున్నారంటే మంత్రము అంటే తద్భావిత వృత్తి యజురితి ఆ వృత్తి మైండ్ మోడిఫికేషన్ ఉంటుందే దానికి యజుహు పేరు సో ఆ వృత్తి ఏర్పడిందంటే ఎలా ఏర్పడింది శ్రోత్రకరణ ద్వారా యజుస్సంకేత విశిష్ట యజురిత్యుచ్యతే సో శ్రోత్రము అనే ఇంద్రియము ద్వారముగా కలిగిన వృత్తి వృత్తికి ఒక విండో ఉండాలి ఆ విండోకుండానే వృత్తి ఏర్పడుతుంది సో ఘటాకార వృత్తి ఏర్పడాలంటే కన్ను విండో అవుతాయి అలాగే యుహు అనే వృత్తి ఇది యజుర్మ యజుహు అనబడే మంత్రము అనే వృత్తి ఏర్పడాలి ఆ వృత్తి ఏర్పడాలి అంటే దానికి ద్వారం ఒకటి ఉండాలి విండో వాట్ ఈస్ దట్ విండో శ్రోత్రకరణ ద్వారా వృత్తి సో ఆ వృత్తికి ఒక సంకేతం ఉంటుంది సంకేతం అంటే నేమ్ ఇప్పుడు ఘటాకార వృత్తి ఏర్పడింది ఆ ఘటాకార వృత్తికి సంకేతం ఏమిటి ఘట ఘటము బాహ్యమున్నదాని దాని పేరు కాదు ఆ బాహ్యమందు ఉన్నదాని బట్టి మీ మనస్సులో ఏ వృత్తి ఏర్పడిందో ఆ వృత్తికి మనస్సులోనే ఉన్న సంస్కారాన్ని బట్టి ఈయబడిన సంకేతము ఘటము వాచారంభణం వికారో నామధేయం కాబట్టి అంచేతనే నామరూపాలు బుద్ధి ఎందు ఉంటాయి జగత్తంతా బుద్ధి ఉంటుందని చెప్పడం ముందు తాత్పర్యమిదే ఎనీవే ఆ టాపిక్ అది వేరే సంగతి లెటర్ రెస్ట్రిక్ట్ అవర్ రిజల్ట్స్ టు దిస్ మచ్ ఓన్లీ సో ఈ మనోవృత్తి ఒకటి ఉన్నది ఆ మనోవృత్తికే యజుహు అని పేరు ఉదాహరణకి నేను మంత్రం చెప్తా అది యజుహు అవునో కాదో మీరు చెప్పండి టక్కుమని ఎలాగంటే ఇదే మంత్రం ఎలాగంటే తేజేషతమాజాన జానాన్ దేవానామానందా స ఏకర్మదేవానా దేవానామానంద్రోత్రియస్య చాకా మహత్య ఇది యజుస్సే ఇది యజుస్సు ఎందుకంటే ఓ వాక్యం బొడుగ్గా ఉంది ఇంకో వాక్యం పొట్టిగా ఉంది ఇది యజుస్సు యజుస్సు అని మీరు ఎలా చెప్పగలిగారు ఆ యజుస్సంకేత విశిష్టమైన వృత్తి మీ బుద్ధిలో నిర్మాణం అయింది కాబట్టి చెప్పగలిగారు ఇంకో మంత్రం చెప్తాను ఇది యజుస్సో రుక్కో చెప్పండి ఎలాగంటే ఓం తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ ఇది యజుస్స రుక్క ఇది రుక్కు అగ్నిమీళే పురోహితం యజ్ఞ దేవమృత్విజం హోతారంభనం ఇది యజుస్స రుక్క ఇది రుక్కు ఎందుకంటే మూడు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షతాలు ఉంటాయి సో ఈ రుక్ అనే సంకేతం ఎక్కడుంది మీ మనస్సులో ఉంది మీ మనస్సులో లేకపోతే మీరు రుక్ అని చెప్తారు నేను ఇప్పుడు రుక్కు చెప్తున్నాను అని నేను అని అన్నానా అనలేదుగా ఆ సంకేతం మీ మనస్సులో ఉంది కాబట్టి రుక్ సంకేత విశిష్ట శ్రోత్రకరణ ద్వారా యజుస్ సంకేత విశిష్ట శ్రోత్రకరణ ద్వారా తద్భావితా వృత్తి ఆ వృత్తి పుట్టింది ఎలా పుట్టిందో తెలిసిన నేను మంత్రం చెప్పబట్టి మీకు ఆ వృత్తి పుట్టింది కాబట్టి సో ఏమంటే నేను మంత్రం చెప్తే మీకు ఆ వృత్తి ఎందుకు పుట్టాలి అంటే ఆ మంత్రానికి ఒక ఉచ్చారణ వ్యవస్థ ఉన్నది కరెక్ట్గా ఉచ్చరిస్తాం స్థాన అంటే ఏ స్థానంలో ఉచ్చరించాల్సింది ఆ స్థానంలోనే ఉచ్చరిస్తాం ఇప్పుడు రామహానాలు అనుకోండి రాబ అన్నారు అనుకోండి ముక్కు ముక్కు లేకుండా నోటితోటి మా ఉపయోగి ఉచ్చరిస్తే ఏమైంది బా అయిందది రొంప పట్టింది రొంప పట్టిందన్నాయని ఏమని చెప్తాడు నాకు రొంబట్టిందండి అని చెప్తారు సో అంటే ఆ స్థానం లేదనమాట అలా చెప్పకూడదు మంత్రం సరైన స్థానం ఉండాలి ప్రయత్నం సరిగ్గా ఉండాలి సో ప్రయత్నం అంటే స్వరము ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు శ్రోత్రియ సాకా మా హతస్యా అని నేను అంటాను మీరేమంటారు శ్రోత్రియ సచాకా మా మీద ఎగరేసేస్తారు మీరు ఎగరేసినట్టుగా ఎగరేయడం కూడా నాకు చేత కాదు సో నేను అప్పుడు ఏమంటానంటే అంత కంగారు పడకండి శ్రోత్రియస్యచ అప్పుడే కంగారు పడద్దు శ్రోత్రియస్యచత్య అక్కడే ఎగరేయండి అది ప్రయత్నం ఏమిటా ప్రయత్నం ఆ ఎగరేయడం అన్నది కా మీదకి రాకుండా నొక్కి రాగానే విధులు పెట్టడం అది ప్రయత్నం ఆ ప్రయత్నం మీరు చేయాలి కదా కరెక్ట్గా చేయాలి ఎక్కడ ఎగరేయాలో అక్కడే ఎగరేయాలి సో అలాగే యద ఏ వైష అని నేను అంటాను నిన్న అన్నదానికంటే బలంగా మీరు మాత్రం యదా ఏ వై అంత పైకి అంటారు మీరు యదా ఏ వైష అంటారు కొంచెం ఎగరేస్తే బాగుండనని నేను అనుకుని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యద ఏ అని మళ్ళీ మళ్ళీ మీరు దాన్ని అలా సౌమ్యంగానే చూద్దారు అలా ఉండకూడదు ప్రయత్నం బలంగా ఉండాలి సో ఈ ప్రయత్నము స్థానము ప్రయత్నము స్వరము వర్ణము వర్ణాలు సరిగ్గా చెప్పాలి విద్వాన్ను విద్యాను అనకూడదు ఏ వర్ణానికి ఆ వర్ణమే కరెక్ట్గా చెప్పాలి నేను మిమ్మల్ని తప్పు పడుతున్నానని మీరు అనుకో ఇదో అవకాశం మీకు కరెక్ట్ చేయాలి కదా నేను ఏదో టైంలో ఈ రకంగా కరెక్ట్ చేస్తున్నాను కరెక్ట్ చేసి పూచి నా ఉంది కదా కాబట్టి సో ఇవన్నీ పాదాము అప్పుడప్పుడు నేను వాక్యాల తప్పులు చెప్తూ ఉంటాను ఏదో కడుమూసును చెప్తూ ఉంటాను కర్మదేవాన వర్ణానికి వదిలి ఇంకేటేదో అంటాం పాపం మీరు సర్దుబాటు చేసుకుని కరెక్ట్గా మీరు చెప్తూ ఉంటాం అలాంటి మిస్టేక్ చేయకూడదు మళ్ళా ఎలర్ట్నెస్ ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీ మనస్సులో ఒక సంకల్పాన్ని మంత్రరూపమైన సంకల్పాన్ని కలిగిస్తుంది అప్పుడు ఆ వృత్తి నిర్మాణం అవుతుంది ఆ వృత్తి శ్రోత్రకరణమే ద్వారముగా కలిగినది మనస్సు సంస్కార రూపంగా ఉండే యజుస్సు అనే పదము సంకేతముగా కలిగిన వృత్తి నిర్మాణం అవుతుంది ఆ వృత్తికి యజుహు పేరు ఇప్పుడు మనోమయ కోశానికి యజుస్సు శిరస్సు నంలో అభ్యంతరం లేదు కాబట్టి వేదము మనోమయము తప్పించి బాహ్యము నుండుండే శబ్దం వేదం కాదు బాహ్యము శబ్దము దానికి దానికి తద్భావిత దానికి సపోర్టింగే సరిగ్గా ఇప్పుడు దేవత కూడా అంతే విష్ణువు యొక్క విగ్రహం మీరు ముందు పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు విష్ణువు బాహ్యము ఒక పదార్థమా లేక ఆ పదార్థం వల్ల తద్భావిత వృత్తి తద్భావిత నేత్రకరణ ద్వారా విష్ణు సంకేత విశిష్ట వృత్తి విష్ణు ఆ వృత్తి విష్ణు నాట్ ది ఆబ్జెక్ట్ కానీ లోకంలో దృష్టి ఎలా ఉన్నది సో ఎనీవే విష్ణువు విషయం అలాంటివి పెట్టండి యజుస్సు మాత్రం ఇది వ్యవస్థ అంచేతనే యజుస్సు మనోమయ కోశానికి శిరస్సు తర్వాత ఏం ఋక్ ఏం సామా అంతే ఋక్ అంతే సామా తర్వాత ఏం చనోవృత్తి మ్రాం వృత్తిరే ఆవర్త మానసోజప ఉపపద్య ఆయన ఇంకో టాపిక్లోకి వెళ్తున్నారు ప్రసంగ ప్రసంగానుప్రసంగం అంటారు ఆ ప్రసంగం మొదలెట్టిన తర్వాత ఇంక దాన్నే కొంచెం ముందుకు తీసుకెళ్ళి తర్వాత వెనక్కి రావటం మనోవృత్తియే మంత్రములు అని శంకరులు అండట అందాన్ని వాళ్ళు అంగీకరించడం ఎవరు మీమాంసకులు అంగీకరించరు ఎందుకంటే మీమాంసకులు అంగీకరించారనుకోండి అప్పుడు వాళ్ళకు సమస్య ఒకటి వస్తుంది అదేమిటంటే వాళ్ళు ఏమంటారంటే శబ్దము నిత్యము అని అంటారు శబ్ద నిత్యత్వవాదులు వాళ్ళు శబ్దము నిత్యము వేదశబ్దము నిత్యము చేత వేదము అనాది వేద నిత్యం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రహ్మకి మనం చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ వేదానికి పట్టిస్తారు నిజానికి సత్యం జ్ఞానము అనంతం బ్రహ్మ అనే వాక్యాన్ని వాళ్ళు ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే బ్రహ్మ వేద బ్రహ్మ అంటే వేదము వేదము అంటే శబ్దము శబ్దరూపమైన వేదము సో మీరు మంత్రాలు వదిలిస్తూ ఉంటారు ఆ శబ్దము ఆ సౌండే వేదము వాళ్ళ దృష్టి ఇప్పుడు ఆ సౌండ్ అది బ్రహ్మ అది సత్యము అది జ్ఞానరూపము అది అనంతము నిత్యము అవినాశి అని బ్రహ్మ లక్షణాలన్నీ దానికి పట్టిస్తారు ఒక పెద్ద మీమాంసక విద్వాంసులు ఒక ఆయనను నేను ఎరుగుదాను ఆయన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాకి అలా వ్యాఖ్యానం చేస్తుంటే నేను విన్నాను ఆయన్ని అడిగాను అది ఏమిటండి మీరు శంకర సంప్రదాయానికి విరుద్ధంగా వ్యాఖ్యానం చేస్తున్నారేమి శంకరులు అలా చెప్తే చెప్పు ఉండొచ్చు మీమాంసకులు ఇలాగే చెప్తారు అని అన్నారు సో ఈనాటికి కూడా ఆ మీమాంస వాళ్ళు ఉన్నారు లేకపోదు కాబట్టి మీమాంసకులు శంకరుని కాలంలో చాలా గట్టిగా ఉన్నారు అసలు శంకరులు గీతాభాష్యమంతా కూడా మీమాంసక మత ఖండనానికే ఖర్చు పెట్టారా ఇంకా ఏ మతం ఖండింపబడలేదు అంత అధికంగా ఇది ఓన్లీ మీమాంసకుల్ని గట్టిగా ఖండిస్తారు ఎందుకంటే మీమాంసకులు ఏం చేస్తారంటే కర్మే సర్వం మీరు ఉపదేశ సాహస్రిని చూడండి దాంట్లో ముందులోనే మీమాంసకుల్ని మొట్టికాయ ముట్టి వాళ్ళని పక్కన కూర్చోపెడతారు అలా వాడిని మీమాంసకుల్ని కనుక వదిలిపెట్టేస్తే వాడు మొత్తం వాతావరణం అంతా కలుషితం చేసి పారేస్తారు ఆ కర్మను పెర్పెచ్యువేట్ చేసేసి మతిపోయిట్లా చేసి ఊరి ఊపిరి తిప్పుకు వీలు లేకుండా చేసి ఈ కర్మ చేసావా ఈ అష్టోత్తరం చేసావా అయితే శాస్త్రనామం చేయి శాస్త్రనామం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పునః పూజ చేయి ఇప్పుడే పూజ అంతా పూర్తయి భోజనం చేద్దావా అంటే పుల పూజ చేయకుండా పూజ భోజనం అలా చేస్తాం పునః పూజ ఎందుకంటే అంటే నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టాం కదండి అంటే మళ్ళీ పెట్టాలి నైవేద్యం సో ఈసారి ఇంతకుముందు పెట్టిన నైవేద్యం మనకి రాదు మళ్ళీ కొత్తగా ప్లేట్ తయారు చేయండి మళ్ళీ పునఃపూజ ఓకే పునఃపూజ స్నాన స్నాయామి స్నానంగా ధ్యానం దగ్గర అని ఈ విధంగా అలా పెర్పెచ్యువేట్ చేసేసి దాన్ని నలిపే శుద్ధి పెడతారు కర్మవాదులు తర్వాత మంత్రానికి అర్థం చెప్దామంటే అర్థం అర్థం జ్ఞాన నువ్వు అర్థం మాట ఉంటే మనకి రాదు నువ్వు అర్థం చెప్తే కూర్చుంటే ఎప్పుడు పూర్తవుతాయి నడు అని ముందుకు తోసేయడమే అర్థం ప్రసక్తి లేదు సో ఈ విధంగా వాళ్ళు చాలా గడబిడ చేసి పెడతారు కాబట్టి శంకర్ పన్నెండు వాళ్ళ గడబిడ వాళ్ళది వాళ్ళు కొన్ని రాంగ్ నోషన్స్ని సమాజంలో ప్రవేశపెడతారు వాటిని సరిచేసుకోవాల్సినటువంటి పూచి మన మీద ఉంటుంది శంకరుల చేతనే మనోవృ ఆయన శోధన చేస్తున్నారు ఇప్పుడు మంత్రము అంటే శబ్దం కాదు బాహ్యమునందలి శబ్దం కాదు మనోవృత్తి మనోవృత్తి అయితే అనిత్యమైపోతుంది మనోవృత్తి పుట్టిపోతూ ఉంటుంది కదండి అని చేత వాళ్ళు ఒప్పుకోరు దాన్ని మంత్రాలకు అనిత్యత్వం వచ్చి వస్తుంది అంటారు అంటే శంకరులు అలాగే నువ్వేం బెంగపెట్టుకోకు మంత్రాలకి అనిచ్యత్వం ఏం రాదు మనోవృత్తి యొక్క నామరూపములు అనిత్యములే ఆయన ఓ ప్రశ్నలో ఏమైనా మంత్రం సత్యం బ్రహ్మ సత్యం రెండు సత్యాలంటే ద్వైతం ఒకటే సత్యం అనాలి అంటే మీమాంసకులు ఏమంటారో తెలిసిన మంత్రమే సత్యం దేవత సత్యమైన ఒప్పుకోరు వాళ్ళు అసలు అత్యధనే మీమాంసకులు నాస్తికులు వాళ్ళు వాళ్ళు కర్మ మంత్ర పూర్వమీమాంసకులు అంటే బాగా ప్రాచీన మీమాంసకులు వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకోలేదు ఎందుకంటే దేవుణ్ణి కానీ మీరు ప్రవేశపెట్టారనుకోండి సెంటిమెంటాలిటీ వచ్చేస్తుంది పిక్చర్లోకి సెంటిమెంటాలిటీ వచ్చేస్తే కర్మ సఫర్ అవుతుంది అంచేత సెంటిమెంటాలిటీని పిక్చర్లోకి తీసుకురావద్దు మంత్రమే నిత్యము కర్మయే నిత్యము మంత్రము చేత చేయబడే కర్మే నిత్యము మంత్రప్రతిపాద్యమైన దేవత కల్పితము అని వాళ్ళు దే టేక్ ఇట్ లైక్ దాట్ టు దట్ ఎక్స్టెంట్ ఆ బాహ్య దృష్టి అంత బలంగా పెడతారు వాళ్ళు ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సో మంత్రము నిత్యమంటవా ఆత్మ నిత్యం అది చెప్పు నువ్వు అంటే ఆత్మే నిత్యము అప్పుడు మంత్రము యొక్క నిత్యత్వము ఆత్మ సంబంధం చేతనొచ్చింది కాబట్టి మంత్రములు కూడా ఆత్మ సంబంధాన్ని నిత్యాలు అవుతాయి కానీ ఆత్మ సంబంధం లేదే మంత్రం కూడా నిత్యం రాదు ఘటం ఘట రూపంగా నిత్యం కాదు ఘటము మృత్తికారూపంగా నిత్యం అవుతుంది తప్పిస్తే ఘటాత్మనా నిత్యం అవదు మృత్తికాత్మనా నిత్యం అవుతుంది పైగా ఘటాత్మన మిథ్య అవుతుంది మృత్తికాత్మన సత్యం అవుతుంది మృత్తికేత్యేవ సత్యం ద సేమ్ ఫిలాసఫీ విల్ అప్లై టు ది మంత్ర ఆల్సో హీఈస్ గోయింగ్ టు సే దాట్ Therefore, the mantra is useful to the extent that it takes you to the బ్రహ్మన్ విచ్ ఈస్ ఆత్మా హ్యావింగ్ టేకెన్ యూ అప్ టు దట్ పాయింట్ ద మంత్రా రిజాల్వ్స్ మంత్రాంట్ స్టాండ్ దేర్ ఎలూఫ్ ఇదిగో నేనున్నాను అది మీమాంసకులు మీమాంసకులు మంత్ర నిత్యత్వవాదులు వాళ్ళని కొంచెం సరిచేయటం కోసం ఆయన ఇక్కడ ఏమంటున్నారంటే మంత్రము శబ్దరూపము కాదు ఆ శబ్దము శ్రోత్రకరణము ద్వారా లోపల ప్రవేశించి మనస్సులో ఉత్పన్నమయ్యేటువంటి ఏ మనోవృత్తి కలదో అది మంత్రము అని ఒక వ్యవస్థ దాని మీద ఒక ఒక క్రిటికల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నది యూ హెవ్ టు కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ఇట్ అది ఎలాగంటే చూడండి ఆయన అంటారు మనోవృత్తిత్వే మంత్రాణం ఈ విధంగా మంత్రములు అనగా మనోవృత్తి రూపములుగా ఉంటాయి అని మనం స్వీకరించినప్పుడు మానస జపహ ఉపపద్యతే మానసపము అనేది పొసగుతుంది అనేది సంభవమవుతుంది లేకపోతే ఇప్పుడు మన మంత్రములు బాహ్య వస్తురూపంగా శబ్దాత్మకంగా ఉన్నాయనుకోండి బాహ్యమునం ఉన్నాయి మంత్రాలని మీరు అన్నారనుకోండి అప్పుడు జపము కుదరదు అని ఎందుకంటే ఒకవేళ మంత్రము వృత్తి రూపంగా ఉంటే జపంలో ఆ వృత్తి ఉంటుంది రిపిటేషన్ ఉంటుంది దేన్ని రిపీట్ చేస్తారో ఆ వృత్తినే రిపీట్ చేస్తారు వృత్తిరే వా ఆవృత్యతే వృత్తినే రిపీట్ చేసుకుంటూ ఉంటారు దాని పేరే జపము ఆ రకంగా వృత్తిని రిపీట్ చేయొచ్చు ఎందుకంటే వృత్తి పుడుతుంది గిడుతుంది మళ్ళీ పుడుతుంది మళ్ళీ గిడుతుంది అలా దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు దాని పేరే జపము అని మనస్సుతో చేసి జపమైతే మానస జపము కాబట్టి మంత్రము వృత్తి రూపమైతేనే మానస జపం కుదురుతుంది లేకపోతే జపము కుదరకుండా పోతుంది అని దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్యథా అవిషయవాత్ మంత్రో నావర్తయిం శక్యటాదివత్ మానసోజప నోపద్యతే అది మంత్రము వృత్తిరూపము కాదు మంత్రము బాహ్య వస్తువు వంటిది ఇప్పుడు బాహ్య వస్తువుని మీరు తెలుసుకోవటానికి పెరిసీవ్ చే పెర్సెప్షన్ కదా పెరిసీవ్ చేయడానికి అస్తమానం కన్నే అవ్వక్కర్లేరు అది ఘటమైతే కంటితో పెరిసీవ్ చేస్తారు మంత్రమైతే చెవితో పెరిసీవ్ చేస్తారు ఇప్పుడు ఘటం ఎక్కడుంది బయట ఉంది బయట ఉందని అనుకోండి నేను చెప్పిన వేదాంతం మీరు ఇక్కడికి పట్టుకుని ఆ ప్రసంగం వేరు ఘటం బయట ఉంది ఘటాకార వృత్తి లోపల ఉంది ఘటం బయట ఉందని అనుకుంటున్నాం కదా మనం ఘటం బయట ఉంది ఇప్పుడు మంత్రం ఎక్కడుంది అదే ప్రిన్సిపల్ ప్రకారం బయట ఉంది మంత్రం శబ్దరూపంగా ఘటన ఎలాగైతే ఘటాకార రూపంగా బయట ఉందో శబ్దము శబ్దరూపంగా బయట ఉన్నది ఇప్పుడు ఘటానికి ఆవృత్తి చేయండి మీరు దీన్ని ఆవృత్తి చేయండి ఎలా ఉన్నదో ఒక ఘటన అయితే ఏం ఆవృత్తి చేస్తారండి కెన్ యూ రిపీట్ ఇట్ అంటే రిపీట్ చేయడం అంటే రెండు ఘటాలు రావాలి ఇప్పుడు ఈ ఘటన రెండు ఘటాలు అవ్వాలి ఆ తర్వాత మూడు ఘటాలు అవ్వాలి ఆ తర్వాత నాలుగు ఘటాలు అవ్వాలి కెన్ యూ డూ దాట్ యూ కెనాట్ డూ దాట్ సో ఘటము బాహ్యమునందు ఉన్నప్పుడు దానికి రిపిటేషన్ కుదరదు అలాగే మంత్రం కూడా బాహ్యమునందు ఉందనుకోండి మంత్రం ఉంది బాహ్యమునందు అంతే బాహ్యమునందు ఒక మంత్రం ఉంటుంది ఒక మంత్రమే ఉంటుంది ఇంకా దానికి రిపిటేషన్ ఏమిటి రిపిటేషన్ కుదరదు ఘటానికి ఎలాగైతే రిపిటేషన్ కుదరదో మంత్రానికి కూడా రిపిటేషన్ కుదరదు ఎప్పుడు అన్య మంత్రము బాహ్యము నుండి ఉండే ఒక శబ్దము అది మా మా మంత్ర మనోవృత్తి కాదు అన్నట్లయితే రిపిటేషన్ కుదరదు సో ఎందుకని అది మనస్సుకి విషయం కాకుండా పోతుంది అవిషయత్వాత అప్పుడు మంత్రాన్ని ఆవృత్తి చేయడం కుదరదు మంత్రం మంత్రాలా ఉంటుందంటే ఘటం ఉన్నట్టుగా ఆవృత్తి చేయడం కుదరదు అప్పుడు జపము పొసగదు మానసం జపహ నోపద్యతే అప్పుడు మీకు శాబ్దిక జపం చేయొచ్చు ఇప్పుడు ఎలాగంటే ఓం నమశివాయ ఓ మంత్రం ఓం నమ శివాయ అని మీరు మళ్ళీ అంటేనే మళ్ళీ రెండోసారి రిపీట్ ఓం నమ అని ఈ రకంగా దాన్ని శబ్దరూపంగా వాగ్రూపంగా మీరు రిపీటేషన్ చేయడం కుదురుతుంది కానీ మానసికంగా రిపీట్ చేయడం కుదరదు ఎప్పుడు అది మనోవృత్తి కాకపోతే కానీ మనోవృత్తి అవ్వడం చేతను మానసిక జపము పొసగుతుంది అని అంటారు మంత్రవృత్తి మంత్రావృత్తి బహుశ్ కర్మసు అంటే మీమాంసకులు అన్నారు మాకు మంత్ర జపం అక్కర్లేదండి జనరల్గా వాళ్ళు మానసిక జపానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు అసలు ఎటు ఇవాళ్ళు ఇవ్వరు మాకు మానసిక జపం అక్కర్లేదు ఏమక్కర్లేదు మాకు మంత్రం బాహ్యమునందే ఉంటుంది ఉంటే నీ సమస్య ఏమిటి మానసిక జపం పోషకదనే కదా నువ్వు అనేది మానసిక జపం మాకు అక్కర్లేదు బాహ్యమునందే ఉంటుంది మంత్రం కాబట్టి మంత్రం నిత్యం అది మనోవృత్తి ఎందుకు అవుతుంది మనోవృత్తి చేసేస్తే నువ్వు మంత్రం అనిత్యం అంటావు నువ్వు ఆ మనోవృత్తి ఏ ఆత్మచైతన్యమునందు పుట్టిందో ఆత్మచైతన్యం నిత్యం అంటావు నువ్వు కరెక్టే కదా అవును అప్పుడు మంత్రం ఏమవుతుంది అనిత్యం అవుతుంది అంటే మంత్రం నిత్యం చేసి పెడతావు నువ్వు అవును ఫైనల్ ట్రూత్ దగ్గర మంత్రం కూడా వేదము కూడా మిథ్యం అవేదం వేద ఎత్ర వేదా అవేదాభవంతి అని బృహదారంకం చెప్తూనే ఉంది అంటే నువ్వు వేదానికి కూడా వేదత్వానికి భంగాన్ని తీసుకొస్తావా నో వీ డోంట్ యాక్సెప్ట్ అని మీమాంసకులు అడ్డుపడతారు ఎనీవే సో కమింగ్ టు ది పాయింట్ మంత్ర జపం మాకు అక్కర్లేదు మానస జపం మాకు అక్కర్లేదు అంటే ఆయన అంటున్నారు వెలువడే నీకు అక్కర్లేదంటావేమిటి నీ కర్మకాండలోనే మంత్రాలకి మానస జపాన్ని శృతి విధిస్తోంది కర్మసు బహుశ మంత్రావృత్తి చోద్యతే చోద్యతే అంటే విధీయతే మ్యాండేటెడ్ సో మంత్ర కర్మలలో అనేక సందర్భాల్లో మంత్రము యొక్క ఆవృత్తిని వేదం విధిస్తోంది ఎలాగే చెప్తున్నాను అక్షర విషయ స్మృత్యావృత్యా మంత్రావృత్తి సార్ ఇది చే అంటే వాడు అంటాడు మీమాంస కూడా అంటాడు లేదు ఆ మాకు సంగతి అక్కడ మంత్రావృత్తిని విధిస్తుందని మానస జపాన్ని శృతి విధిస్తుందని దానికి మేము ఉపాయం చెప్తా ఉన్నారు ఏమిటంటే మంత్రం బయటే ఉంటుంది మంత్రం ఉచ్చరిస్తూ ఉంటావు ఉచ్చరిస్తూ ఆ మంత్రం అంటే పదముల యొక్క సముదాయం పదములంటేటి అక్షరముల సముదాయం మొత్తానికి గాయత్రీ మంత్రము అంటే ఇరవై అక్షరాలు కలిస్తే గాయత్రీ మంత్రం అవుతుంది కాబట్టి నువ్వు ఒక్కొక్క అక్షరం ఉచ్చరిస్తూ ఆ అక్షర సంస్కారం బుద్ధిలో ఏర్పడుతుంది బుద్ధిలో ఏర్పడి తరువాతి అక్షరం ఉచ్చరించేపటికి ఈ సంస్కారం పోయి ఆ సంస్కారం వస్తుంది ఇప్పుడు రా మహాన్నానండి రా అనగానే రా సంస్కారం బుద్ధిలో ఏర్పడిందా తర్వాత మహా అన్నాను మహా అనేప్పటికీ ఇంకా రాయే పట్టుకుని విరేలాడుతుంటే మహా ఎప్పుడు ఏర్పడుతుంది రా పోతుంది పోయి మహా ఏర్పడింది సో ఇప్పుడు రా మహా అనగానే రా అనగానే రా ఏర్పడి మహా అనేప్పటికి రాపోయి మహా మిగిలింది ఇప్పుడు మీకు ఏ సంస్కారం ఏ ఏ వృత్తి కలగాలి ఏ జ్ఞానం కలగాలి మహాజ్ఞానం కలగాలి రా మహాజ్ఞానం కలగకూడదు ఎందుకని రాపోయిందిగా అంటే పోయిన మాట వాస్తవం పోలేదని మీరు అన్నానికి వీలలేదు రా పోలేదనుకోండి రాయే ఉంటుంది మహాపడదు కాబట్టి రాపోయిందని ఒప్పుకోవాలి మహా వచ్చింది ఇదంతా దేవతాధికరణంలో పెద్ద మీమాంస సో ఈ మహా వచ్చిన మరి రామహ అనే జ్ఞానం కలుగుతోందిగా అనుభవానికి విరుద్ధంగా మాట్లాడకూడదు ఎంత పండితుడైనా సో రామహ జ్ఞానం కలుగుతోంది కదా అంటే దానికి వాళ్ళు ఏమని రా అనే సంస్కారం పుట్టి నశించి మహా అనే సంస్కారం పుట్టిందే కానీ ఆ రా అనే సంస్కారం నశించినా దాని స్మృతి ఉన్నది ఆ రా సంస్కార స్మృతి విశిష్టమైన మహా అనే సంస్కారము రామ జ్ఞానాన్ని కలిగిస్తుంది రామ అంటే రెండే అయ్యాయి దాశరథిహి అన్నాను బై ది టైం ఐ సెడ్ థిహి దాశరా పోయింది థిహి ఒక్కటే ఉంది థిహి నుంచి దాశ దశరథపుత్రహా అనే జ్ఞానం ఎలాగలుగుతుందండి తిహి నుంచే దశరథపుత్ర అనే జ్ఞానం కలిగే మాట నేను దాశరథిహి అన్నెందుకు థిహి అని అంటాను అలా కాదు అయితే మరి ఏమైనట్టు అక్కడ దాస్మృతి శాస్మృతి రా విశిష్టమైన తిహి వృత్తి తిహి వృత్తి పుట్టిందిగా ఇంకా నశించలేదు ఈ స్మృతి విశిష్టమైన ఫైనల్ వృత్తి వల్ల మీకు జ్ఞానం కలుగుతుంది శాబ్దబోధ కలుగుతుంది జ్ఞానం అంటే శాబ్దబోధ అంటారు అని వాళ్ళు మీమాంసకులు చెప్తారు అదే చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకా మంత్రం బయటే ఉంది స్మృతే ఉంది లోపల స్మృతికి ఆ వృత్తి నష్టం ఏం లేదు కాబట్టి మంత్రాలు మనోవృత్తి రూపాలు కావుతాయి మంత్రాలు అక్షర రూపాలు శబ్దరూపాలు బాహ్యముందుంటాయి అవి నిత్యాలు మనోవృత్తి అని వాటిని అనిత్యాలు చేయడానికి వీర్లేదు అని మేమాంసకుని యొక్క పూర్వపక్షం అక్షర విషయ స్మృత్యావృత్య అక్షరములకు సంబంధించిన స్మృతి యొక్క ఆవృత్తి చేత సో అక్షరాలకు సంబంధించిన స్మరణాన్ని ఆవృత్తి చేసుకుంటాడు అదే మంత్రావృత్తి అవుతుంది అంతేగాని స్మృతికి ఆవృత్తి కానీ మంత్రానికి ఆవృత్తి కాదు కాబట్టి స్మృతి అనిత్యం అని చెప్పు కానీ మంత్రం అనిత్యం అన్నాకు వీరలేదు మంత్ర స్మృతి అనిత్యం మంత్రం నిత్యమే అని వాడిని నిర్ణయం అంటే శంకరులు అంటారు ఉన్నా కుదరదు ఎందుకంటే ముఖ్యార్థ అసంభవా నువ్వు చెప్పిన దానికి ముఖ్యార్థం అంటే ఒక మంత్రానికి అక్కడ శృతి యొక్క చోదన ఒక విధివాక్యం ఉన్నది దానికి ముఖ్యార్థం కుదరదు నువ్వు చెప్పి దానికి ముఖ్యార్థాన్ని పరిత్యాగం చేసి గౌణార్థాన్ని చెప్పుకునే కాలక్షేపం చేయాల్సి ఉంటుంది అది నీకు అంగీకారం కాదు అని ఒక వాక్యాన్ని త్రిప్రథమాహ త్రిరుత్తమాం అనేటువంటి విధివాక్యం దగ్గర దాన్ని ఆయన సూచిస్తున్నారు సో ఇది విల్ కంటిన్యూ టుమారో ఓం పౌర్ణం నమద పొర్ణ నమిదమ్